స్తోత్రం ప్రభా పరిశుద్ధిలో గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడ తండ్రి నీకు వన్నాలేసయ్య అబ్రహామి శాఖ యాకోబ్ లో గొప్ప దేవ నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్న ప్రభా దివారాతులు మిమ్మల్ని ఆచి నూతన దినం మాకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు ప్రతి దాంట్లో ప్రభావ మాకు విజయమించినైనా మీరు మిమ్మల్ని ఆచి కాపాడుతున్న దేవ కృపాసక్త్యత సంపూర్ణ జీవం తండ్రి నీకే కోట్ల కోట్ల అధికృతలైనా నీకే స్థుతులు స్తోతాలు సమస్త ఘనత మహిమా ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరిం ఈ యుగ యుగంలో నీకే కలుగురు నాక హలలుయ్య ఈ యొక్క మధ్య కారణ సమయంలోనైనా మీ సన్నికి వచ్చిన మీరు మాత్రం మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రభావ మీకు నూతనమైన పరిశోధాత్మత నింపండి ప్రభావ మీ వాక్యం చేత బలపరచండి ఆటంకాలను కొట్టి మేము ప్రాదిష్టమైన రానబెడ్డి త్వరగా నడిపించండి పాఠాల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభావ ఈ యొక్క చివరి అంచులు మేము వచ్చేసినామైనా భయంకరమైన కాలంలో మేము ఉంటుందిగా ప్రభావ ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలనైనా ఎస్ఐ నా ప్రభా తన ఈ శ్రమల కాలంలో మా విశ్వాసాన్ని ప్రవ మ మేము కాపాడుకోవాలా ఆ కలువరిసేల్లో మీ చూపించిన ప్రేమ మహద నింపుకోవాలా ప్రభావా ప్రతి క్షణం మేము వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాయని అనేకులు మీ వాక్యాన్ని ప్రకటించాలా నా తన్ని ఎంతో మంది ఆ ప్రాంతాలకు వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించాలా అలాంటి సేవా నడిపించండి రాని ఏమైనా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ ఈ ఆరాధన అంతట్లో మీరు ఆధిపత్యం నడిపించి నీ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిషుద్ధ నామం ఉన్న ప్రార్థిష్టం తండ్రి నేనేమైనా ప్రభువా నిన్నె స్స్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నె స్స్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై నీ దైవల నేనయ్యా నేనేమై నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక రుదాంత ముందు ఏకైక కుమారుని చింది నీవు లేక లేక వృద్ధాంతమందు ఏకైక కుమారుని చింది నీవు ఇచ్చిన నీవే బలి కోరగా ఇచ్చిన నీవే బలికోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నేనేమయ్యున్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిశతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను సర్వము పోయినా శరీరముకులినా నాన్న వారే వెలివేసిన సర్వము పోయినా శరీరముకులినా నాన్న వారే వెలివేసిన ఆస్తులంతా శత్రువులైనా ఆస్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించినా ఆయో బులా నేనేమైనా ప్రభువా నిన్ను స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమయ్యున్నాను నీ దయవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నామటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకింతో మేలు నామటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకింతో మేలు ఇదుగో దేవా ఉన్నానయ్యా ఇదుగో దేవా ఉన్నానయ్యా దయతో నన్ను గైకునుమయ్యా య్యా నేనేమైనా ప్రభువా నిన్నెస్తిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నెస్తిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దొంగలమేనయ్యా నేనేమై ఉన్నాను నీ దైవాల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నేను నిశిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను అలలుయా థ్యాంక్ యూ వెరీ ప్రెసిడెంట్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 నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఎన్ని బాధలున్నాను ఈ బందులై నను ఎంత కష్టమో వచ్చిన నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఈ బంధులైనను ఎంత కాస్తమో వచ్చిన నిష్ఠురమైన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా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 నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన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 నీ వెంటే నేను ఉంటానేస్తయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా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 లేదు సాధ్యము దు కృపతో నాకేమ కానము నీకు లేదు అసాధ్యము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 ంటా నీ సయ్యా నీ వెంటే నేను ఉంటా ఉంటాయా అందరికీ కీర్తనలు వన్ థర్టీ ఎయిట్ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళు వన్ థర్టీ అండ్ టూ ప్రార్థన తీసుకొని స్టార్ట్ చేద్దాము పరిశుద్ధ దేవాయసు ప్రభా నీకు లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞతాస్తుతులు స్థూత హల పరిశుధ్రమైన సర్వశక్తి మంత్ర సర్వాధికారు నిధనాలు ప్రభా దేవా ప్రభ మరి వాక్యం ధరించబోధన ప్రభా ఆత్మీయంగా ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభావ మా ఆత్మ నేత ఇవ్వండి ప్రభా దేవా ప్రభా నాకున్న సొంత తలపులను గద్దించి కొట్టివేసి నీ యొక్క జ్ఞానం నాకు ఇచ్చి నడిపింపుతాయి చిత్రి నీ యొక్క నోటి మాటలు నా నోట్లో పెట్టండి ప్రభా దేవాచు ప్రభా మరి ఎలా బోధించాలో ప్రభా మరి నువ్వే నాలో ఉండి మాట్లాడండి ప్రభా దేవాచు ప్రభ నేనైతే నిలబడుతున్నాను ప్రభా సాయం చేసే దేవుడు నువ్వే ప్రభా దేవా మరి నువ్వే నాలో వచ్చి మాట్లాడండి ప్రభా ఏసా స్తోత్రం నీకే వందనాలు తండ్రి పరిశుద్రమైన వందనాలు దేవాని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు దయచేయమని ఏసుకృష్ణ నామంలో ప్రాధాన్ అంటే ఇది టాపిక్ వచ్చేసి ఐ ప్రే ఫార్ థ్యాంక్స్ గివింగ్ అనమాట థ్యాంక్స్ వన్ థర్టీ నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించదను నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నువ్విచ్చిన వాక్యమును నీవు గొప్ప ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి కృతజ్ఞతా నేను చెల్లించదను అది వచ్చేసి ప్రేర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అనమాట దేవునికి మనము థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా ఎందుకు ఆయనకి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి ఇది మన క్వశ్చన్ సో చాలా మంది అంటుంటారు మనం నమ్మిన దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలని సో రకరకాలుగా చాలా మంది జనాలు రకరకాలుగా థ్యాంక్స్ గివింగ్ ఇస్తుంటారు కానీ మనం ఇచ్చే గివింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవునికి మనము ఎంత థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి అని అంటే ఆయన మన కోసము శిల్వ మరణం పొందిన దేవుడు నెక్స్ట్ దేవుడు మన కోసము తిరిగి రాబోతున్నాడు ఆయన ఎదుర్కోడానికి శక్తి మనకి కావాలి కాబట్టి ఆయన థ్యాంక్స్ గివింగ్ చేయాల ఆయనని అడగాల పగ్గి ఉన్నెస్ ఇంకా ఆయన సన్నిధిలో అడిగిన ప్రతి ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన మనం హృదయపూర్వకంగా థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి యేసు ప్రభుకి ఎందుకంటే ఆయన ఎంత ప్రేమిస్తే మన పాపాన్ని శాపాన్ని అన్ని ఆయన భుజం మీద మూసి లోపైన మరణించి తిరిగి లేచిన దేవుడు కాబట్టి మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి ఆయనకి చూడండి దావిదు ఆ దేవుని సన్నిధిలో ఎంతో మూర పెట్టినాడు ఆయన హృదయమంతా దేవుని సన్నిధిలో కుమరించుకున్నాడు ఎప్పుడైతే ఆయన తిరిగి వచ్చినాక ఏసు ప్రభు సన్నిధిలో ఎంతో హృదయమంతా కుమరించుకొని ఆయన థ్యాంక్స్ గివింగ్ చేసిన ఎందుకంటే ఈయన డేవిడ్ ఏం చేసినాడంటే దేవునికి ఎలా ప్రజెన్స్ ప్రతి ఒక్క ప్రజెన్స్ దేవుని మధ్యలో అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ రెండు కంపారిజన్ ఉంటేనే ఆయనని ఏకబించినట్లు ఆయనతో మనం స్థుతించి ఆరాధించిన వారి లాగా ఉంటాము మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ కావాలా మనకి మరి ఆయన థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా పరిశుధాత్మ రావాలా మరి ఆ పరిశుద్ధాత్మ ఆయన సన్నిధిలో కుమరించి పడాలా అన్ని దేవుని యొక్క ఆత్మ మనలో నిండి పోలిపోవాలా అప్పుడైతేనే కదా మనం దేవుని స్థుతించి ఆరాధిస్తుంటాము ఆ దావిడ్ కూడా అంతే కదా డేవిడ్ ఏం చేసిందంటే ఆయన ప్రజెన్స్ కోసము ఆయన ప్రజెన్స్ మన మధ్యలో ఉండాలనేసి ఆయన ఎంతో ప్రార్థిస్తుంటారు ఎంతో థ్యాంక్స్ గివింగ్ చేస్తున్నారు సింగింగ్ చేసుకుంటారు థ్యాంక్స్ ఇస్తుంటారు అంటే పాటల ద్వారా దేవుని స్థుతి చేసుకుంటారు వాక్యాల ద్వారా దేవుని స్థుతిస్తుంటారు పాటలైన వాక్యమైన దేవుని స్తుతించడమే వాక్యం చేత ఆయన స్తుతించడము పాటల చేత ఆయన ఆయన ఈ టాపిక్ కే అది బ్రేక్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ మనం దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఉండాలా ఎందుకంటే దావిదు ప్రార్థించడం ఆ విధంగా మళ్ళీ ఆయన ఏం చేసిందంటే ఆ యొక్క ఎరుచలెం స్థలంలో ఆయన పోయే ప్లేసెస్ లలో ఆయన ఎక్కడెక్కడ వెళ్తున్నాడో వస్తున్నాడో ఎక్కడికి పోయినా దేవుణ్ణి ఆయన స్తుస్తూనే ఉన్నాడు ట్రూత్ ఆఫ్ హిస్ వర్డ్ దేవుని యొక్క సత్యాన్ని ఆయన ఎట్లా అంటే కంప్లీట్ హార్ట్ తో ఆయన దేవుణ్ణి స్తుతించాడు హోల్ హార్టెడ్ ఆయన చాలా హోల్ హార్టెడ్ ఐ విల్ ఐ విల్ గివ్ థ్యాంక్స్ విత్ మై హోల్ హార్ట్ అని ఆయన హోల్ హార్ట్ కంప్లీట్ హార్ట్ దేవునికి సమర్పించుకున్నాడు దేవుణ్ణి స్తుతించినడు ఆరాధించినడు డాన్సులతో పాటలతో ఆయనని ఎంతో స్థుతించిన దావిదు ఎందుకు అనంటే దేవుడు ఎప్పుడైతే ఆయన పాపాన్ని సన్నిధిలో ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో దేవాన్ని పాపిని నన్ను క్షమించి ప్రభా నేను తప్పు చేసిన ప్రభా అని ఆయన దావిదు కన్నీటి ప్రార్థన చేసినాక దేవుడు ఆయన క్షమించిన తర్వాతకు ఆయన ఇచ్చే థ్యాంక్స్ గివింగ్ అలాంటిది కంప్లీట్ హార్ట్ గా దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇచ్చాడు కాన్ఫిడెంట్ గా ఇంకా నెక్స్ట్ నేను వెనుక స్టెప్ వెయ్యాను ఇంకా ముందుకే వెళ్ళిపోతా అనే ఆ ధైర్యంతో ఎందుకంటే సత్యమైన దేవుణ్ణి పట్టుకున్న నేను ఇంకా నేను వెనుక తిరగాల్సిన అవసరం లేదు అని అనుకొని ఇంకా ఆయన ముందుకే వెళ్ళిపోయినాడు కానీ నెక్స్ట్ బ్యాక్ టర్నే కాలేదు ఇంకా దేవుణ్ణే స్తుతించినడు ఆరాధించినడు డెప్త్ వెళ్ళిపోయినాడు ఆయన ప్రవచనాలు ఆయన ఇచ్చిన వర్డ్స్ ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి ఆయన ఎంత అనుభవపూర్వకంగా స్థుతించినడు ఇవి ఆ కీర్తనలో ఉన్నాయన్నమాట ఆయన అంత హార్ ఆయన స్తుడు ఐసాయని ఎందుకంటే తన మాటలనే తెలిసిపోతుంది దావిధం దేవుని స్థుతించే విధానము ఈ బైబుల్ అనే తెలిసిపోతుంది నేను నా హృదయ హృదయం నేను నా పూర్ణ హృదయంతోను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను పూర్ణ హృదయంతో దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు ఎందుకంటే మనము చూసుకోవచ్చు దేవునికి చాలా విధాలాల్లో ఉన్నాయి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఈ కీర్తనలు చాలా దాంట్లో ఉన్నాయి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఎందుకు ఆయనకి కృతజ్ఞత చెల్లించాలంటే స్థుతులకు పాత్రుడు ఆయననే ఆయనకి కృతజ్ఞతలు స్థుతులు చెల్లించాలా స్ మహిమ గణత ప్రభావంలో అన్ని ఆయనకే చెల్లాలా ఇంకా ఈ లోకం మీదకి రావద్దు అవి ఎందుకు అనంటే మనుషులన్నీ ఆరాధన జనాలు ఏం చేస్తారంటే ఆ మనుషుల మీద ఆధారపడి అట్లా ఇట్లా చేయడము ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడము అలా వాళ్ళు కొంతమంది స్థుతిస్తున్నారు కానీ అట్లా కాదు మనం స్థుతించే దేవుడు సర్వసత్యం కలిగిన దేవుడు కాబట్టి మన దేవునికి మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా మన ఏ చూడండి ఆయన ఎంత గొప్ప రక్షణ పొందిన వారికే రక్షణ పొందని వారికి ఆ అసలు దేవుడు తెలియని ప్రజలు కూడా ఆయన ఇష్టపడుతున్నాడు అలాంటి వారి కోసం కూడా ఆయన శిల్వ పొందిన దేవుడు అది అంత గొప్ప దేవుడు తన నోటి నుంచి ఆయన చెప్పుకుంటున్నాడు ఆ అంత గొప్ప దేవుడు అంత ఎవరైనా క్షమిస్తారా ఎవరు క్షమించలేడు కానీ మన దేవుడు క్షమించాడు అట్లా అంటే దేవుళ్ళు ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి దేవుళ్ళు గుడ్ విల్ అనేది చాలా ఉంది ఆ తనలో మంచితనం ఉంది ఆయన చూడండి ఏసు ప్రభు శిల్వమరానికి వెళ్ళే ముందు ఆయన చనిపోయినప్పుడు ఆయన లోకంలో శ్వాత ప్రకటించినప్పుడు ఆయన మంచితనం మొత్తం ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయినాడు ఆ మంచితనం కొంతమందే పట్టుకున్నారు ఇంకా కొంతమంది అసలు పట్టుకొని లేదు ఆయన మంచితనం పట్టుకున్న వారు ఆ దేవుడు ఒక మంచి స్థాయిలో పెట్టినారు ఎందుకంటే దేవుని యొక్క మంచితనం వాళ్ళు పట్టుకున్నారు దేవుని యొక్క గుడ్ విల్ వాళ్ళు తెలుసుకున్నారు ఆ ట్వెల్వ్ డిసైపుల్స్ కూడా దేవుని యొక్క గుడ్ విల్ తెలుసుకున్నారు ఆయన దేవుడు నడిచిన ప్రతి ఒక్క విధానాలు వాళ్ళు నేయించుకున్నారు సో అందుకే వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం నేర్చుకున్నారు ఆ దావిది కూడా దేవునికి ఎంతో మూర ఇంకా నేను కాన్ఫిడెంట్ గా నేను ఇంకా దేవుని స్థుతిస్తా ఆరాధిస్తానని మరి అంత గొప్ప దేవుడు కాబట్టి ఆయనని స్తించాలా ఆరాధించాలా మళ్ళా ఇక్కడ శామ్స్ సిక్స్టీ ఫోర్త్ వచ్చినంలో మనం చూసుకుంటే ఆయన స్థుతులకు పాత్రుడు ఒకసారి చదువుతారా బ్రదర్ శామ్స్ నైన్టీ ఫోర్త్ వచ్చినం చదవండి మీకు అర్థమితది ఆహా లేదు కీర్తనలని తొంభై నాలుగు తొంభై ఆరు ఫోర్త్ వర్స్ మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు ఎందుకంటే ఆయననే మహాత్మ గల దేవుడు ఆయన అధిక స్తోత్రము పొందదగిన దేవునికి అధిక స్తోత్రము మరి ఆయన తెచ్చుకున్నాడు తన తండ్రి ఈ లోకం మీదకి పంపించినప్పుడు ఆ ఈ లోకంలో ఉన్నది ప్రతి ఒక్కటి దేవుడు చేసిండు ఆయనే దేవుడు తన తండ్రి కుమారుడికి ఏదైతే వర్క్ ఇచ్చినాడో ఏదైతే వర్డ్ ఇచ్చిందో ఆ వర్డ్ మొత్తం కంప్లీట్ చేసినాడు యేసు ప్రభు కాబట్టి ఆయననే అధిక స్తోత్రము పొందదగిన వాడు మళ్ళీ ఆయననే ఆయనకి మళ్ళా సమస్త దేవతల ఆయన పూజ మరి ఎవ్రీథింగ్ ఆయన ముందు మోకాలో ఉండాల్సిందే ఆయన ఎదుట అందరు మోకాలు ఇచ్చాల్సిందే ఎందుకంటే ఇంగ్లీష్ లో ఇట్లుంది గ్రేట్ ఈజ్ టు ది లార్డ్ అండ్ గ్రేట్ టు బి ప్రైజ్ అబౌట్ ఆయన గొప్ప దేవుడు ఆయనకే కృతజ్ఞతా స్థితులు చెల్లించాలా మళ్ళా ఆయనకే భయపడి నడుచుకోవాలా అయనికి మనం బయపడి నడుచుకోవాల ఆయన ఆయనకి ఎందుకు భయపడాలంటే ఆయన మన దేవుడు కాబట్టి ఆయన మనం రెస్పెక్ట్ చేయాల ఆయన గొప్ప దేవుడు ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞాన్ని అనుసరించి నడుచుకోవాల ఆయన ఇచ్చే వర్డ్స్ ఎంతో పవర్ఫుల్ అయినాయి ఆయన నూటి మాట నుంచే సృష్టి అంతా సృష్టింపబడ్డది కాబట్టి మనం కూడా ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వాకు మనము ప్రాక్టీస్ చేయాలా విన్నది మనము చేయాల ఎప్పుడైతే ఆయన వర్డ్స్ విని మనం చేస్తామో అంటే నువ్వు దేవునికి ఫియర్ అవుతున్నావా లేదా ఫర్ గాడ్ ఈజ్ ఫర్ గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ గ్రేటర్ టు బి ప్రైజ్ హీ ఈజ్ ద ఫియర్ అబౌట్ ఆల్ గాడ్స్ అన్ని ఈ లోకంలోన్న ప్రతి ఆయన ముందు సాగిల పడుతున్నాయి అన్ని మన తండ్రి కలకడ అన్ని సాగిలబడుతున్నాయి సో దేవుడు మనల్ని అంత ప్రేమించిన దేవుడు కాబట్టి ఆయనకు మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాల ఎంతో ఐ మనల్ని ఎంతో ప్రేమించిన మన దేవుడు మనల్ని ప్రేమించిన దేవునికి మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా థ్యాంక్స్ గివింగ్ ఇస్తేనే మనము ఇంకా ఎక్కువ ఆశ అన్నది ఇంకా ఎక్కువ వస్తుంటుంది మనకి ఎందుకంటే మన జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు మనకి లైఫ్ లో చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మనం ఎట్లా ఉన్నామో ఆ అడగడగనా చూసుకుంటే మన లైఫ్ అసలు ఎలా ఉండేదో ఏమో తెలియదు కానీ అలాంటిది మన లైఫ్ కి ఒక వే అనేది ఇచ్చిందంటే దేవుడు ఆయనకి గివింగ్ ఇవ్వాల్సిందే ఎందుకంటే మన ఒక విధానం దేవుడు మనకు నేర్పించిండు ఒక మంచి రూట్ లో మీరు వెళ్ళాలి ఎవ్రీథింగ్ గుడ్ థింగ్స్ మనం నేర్చుకోవాలా ఇవి దేవుడు మనకి ఇచ్చిండు మరి ఇవి మనం నేర్చుకోవాలి ఎందుకు మనం నేర్చుకోవాలంటే ఇతరులకు మనం ప్రకటించడానికి మనమే సరిగ్గా లేకపోతే ఎట్లా అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమని అంటే ద లాడ్ ఈజ్ ఏ గ్రేట్ గాడ్ ఏ గ్రేట్ థింగ్ అబౌట్ ఆల్ గాడ్స్ ఇది ఎందులో సామ్స్ నైంటీ ఫైవ్ ఉంటుంది ఇక్కడ ఏమని ఉందంటే మహా దేవుడు దేవతలందరి పైన మహాత్మ గల మహారాజు భూస్థలములను ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములను ఆయనవే ఎవ్రిథింగ్ ఆయనవే ఎవ్రీథింగ్ అని ఏమేమైతే ఇచ్చినడో అవన్నీ ఆయనవే అందుకే అబోవ్ ఆల్ గాడ్స్ అని ఇస్తున్నారు అబోవ్ ఆల్ గాడ్ అన్ని మన దేవుని మన దేవుని ఎదుటనే ఉన్నాయి మన ఈ యొక్క అన్ని సాగిల పడినాయి కానీ ఆయన మనల్ని అంతా ప్రేమించిన దేవుడు కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతా స్థుతుడు చెల్లించాల మరి ఇక్కడ చూడండి ఆ నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతో చెల్లించుతున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించదను సో దేవతల ఎదుట మనము మనుషులు నమ్మే దేవుళ్ళు వేరు మనం నమ్మే దేవుణ్ణి వేసు ప్రభు ఈ జనాలు ఏం చేశారంటే మనం ఏదైతే ఎక్కువ ఇష్టపడతామో అది దేవతగా అయిపోతుంది కదా అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం ఎక్కువ ఆశిస్త పడతామో వాటిని మనం త్రువణీకరించుకోవాలా వాటికి మనం సాగిల మనం కేవలం మన తండ్రికే భయభక్తి కలిగి మనం జీవించాలా మన తండ్రి ఎద్దుట మనం ఉండాలా ఎందుకంటే ఈ భూమి పైన ఉన్న రాజులు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళకి జనాలు అందరు పోయి పడుతున్నారు నువ్వు ఇట్లా చేసినావు నువ్వు ప్రార్థన చేస్తే ఇట్లా నువ్వు ప్రార్థన చేస్తే ఇట్లయింది థింగ్ రీజన్స్ కొన్ని కొన్ని రీజన్స్ వాళ్ళు చెప్తుంటారు అంటే వాళ్ళు వాళ్ళు ప్రార్థనలు చూసి వెళ్తున్నారు కానీ వాళ్ళలో కరెక్ట్ కాన్ఫిడెన్స్ అనేది లేదు ఎందుకంటే నా లైఫ్ లో ఒక ఫ్రెండ్ ఒక ఆమె ఉంది తను ఏం చేసేదంటే ముగ్గురు తోటి నలుగురితోటి ప్రార్థన చేయించుకుంటారు ఎందుకు చేయించుకుంటారు అంటే కాన్ఫిడెంట్ లేదు వీళ్ళు ప్రార్థన చేస్తే ఏం చెప్తారా వీళ్ళు ప్రార్థన చేస్తే ఏం చెప్తారా ఒక జ్యోతిషం లెక్క అయిపోయిందనమాట నేను చెప్పిన తనకి నువ్వు ఒకరితో ప్రార్థన చేయించుకోవాలా పది మందితో జయించుకోదట్లా ఓన్లీ ఒకరితోటే ప్రార్థన చేసుకోవాలా అదంతా ఎందుకు నువ్వే కూర్చొని ప్రార్థించవచ్చు కదా అంటే నేను చేసుకుంటున్నాగా నాకు అంటే తనలో కాన్ఫిడెన్స్ అనేది లేదు విశ్వాసం అనేది లేదు పది మందితో జయించుకుంటుంది ఎంత మంది వస్తుంది అంత మందితోటి సత్యమైన వాక్యం చెప్తే కూడా ఆ టైమ్ అయిపోతుంది నేను తర్వాత వేసానంటది నాకేమో దేవుడు ఆమె మీద కళ కూడా చూపించి ఆమెకు చెప్తేనేమో ఆమె అర్థం చేసుకోవటలేదు ఎట్లా ప్రభు అనుకున్నా అంటే ఆమె మనుషుల ఆధారపడుతుంది ఆ యొక్క మనుషులనే ఆమె దేవతలాగా చేసుకుంటుంది కాబట్టి అట్లా ఉండొద్దు ఎందుకంటే అవే దేవుని యొక్క కాల మీద పడుతున్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సెవెన్స్ నైంటీ సెవెన్ సిక్స్ నైన్టీ సెవెన్ ఒకసారి చదవండి బ్రదర్ ఇందుల్నే నైంటీ సెవెన్ లో సిక్స్ టీ చదవండి మీకు అక్కడ అర్థం మీ తెలియదు తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును చూడండి ఇక్కడ నాలుగు వచ్చేసి ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తుంది సమస్త జనములు ఆయన మహిమను కనపరుచుతుంది దేవుడు చేసిన ప్రతి ఒక్కటి వాళ్ళు చూస్తున్నా చేసినాకని కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు నెక్స్ట్ వ్యర్థమైన విగ్రహ మూలం బట్టి అతిశ్రయపడుచూ చెక్కిన ప్రతిమలను పూజించి వారందరూ సిగ్గుపడెదరు ఇవి రెండు గుంపులు చక్కల దేవతలకు ఆయన నమస్కారం చేసేదారు అలా ఉన్నారు జనాలు అంటే వాళ్ళకే తెలియట్లేదు నిజమైన దేవుడు ఏసు ప్రభు పెట్టుకొని సత్యమైన దేవుని పూజించడం పెట్టుకొని వాళ్ళు ఆ మనుషుల నాశ్రయం పడుతున్నారు మనుషుల ఆధారపడుతున్నారు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు ఎందుకంటే దేవుడు మనకి తెలియజేస్తుంది అదే మనుషుల మీద కాదు మన తండ్రి దగ్గర మనం అడగాల ఆయన సన్నిధిలో అడగాల ఆయనకి మనం థ్యాంక్స్ గీవింగ్ ఇవ్వాలా ఆ ప్రతి ఒక్కటి ఇచ్చేది ఆయనని ఆయన పైన ఆధారపడాల్సింది పోయి ఎక్కడనో పోయి ఆధారపడతా అందుకే దేవుడు ఒక గుంపుని స్థిరపరుచుకున్నాడు మరి ఆకాశంలో ఆయన నీతిని తెలియజేస్తుంది మరి దేవుని యొక్క సర్వసత్యము తెలియజేయాలనంటే పోవాల్సింది అలాంటి వాళ్ళకి మనము తోత ప్రకటించాలా ఇక్కడ రెండు వచనం చూసుకుంటే నీ పరిశుద్ధ లయము నీ పరిశుద్ధ లయము తట్టు నేను నమస్కారము చేయు చున్నాను నీ నామమును కంటే నీవిచ్చే వాక్యము నీవు గొప్ప చేసేదవు నీ కృపా సత్యమును బట్టి నీ నామమును కృతజ్ఞతాసుడు నేను చెల్లించెదను రెండో వచనం చూసుకుంటే ఇక్కడ ఏమనుందంటే నేను కొన్ని వర్డ్స్ రాసుకున్నాను పరిశుద్ధ స్థలము హోలీ ప్లేస్ ఇక్కడ ఏమనుంది దేవ సారీ దేవత ఎదుట నిన్ను కీర్తించదును మన టూ థింగ్స్ చూసుకుందాం మన ఇందులో దేవత ఎదుట నిన్ను కీర్తించదును అంటే i will bow down towards you holy temple and give thanks to your name for your loving devotion and your faithfulness you have exalted your name and your word above all else enduku uh, ante two things chusukundamo i will obey devunki manam obey kavala ayiniki manam bow down kavala i will bow down towards you holy temple ఆ దేవునికి మనము లోబడి జీవించాలా విధేయత కలిగి జీవించాలా ఆయన ఎందుకంటే ఆయన వర్డ్ ఇస్తున్నాడు ఐ విల్ బౌడౌన్ టు వర్డ్స్ యు ఆర్ పోలీ టెంపుల్ టెంపుల్ అంటే మనమే కాబట్టి మనం ఎలా ఉండాలా మనమే దేవుని ఆలయం కాబట్టి మనం ఎట్లుండాలంటే ఎవ్రీథింగ్ దేవుని యొక్క వర్డ్స్ కి మనం బౌడౌన్ కావాలా ఆయన మాటకి మనం లోబడి జీవించాలా వర్డ్ ఆఫ్ గాడ్ బవింగ్ టెంపుల్ రీబిల్డింగ్ వర్షిప్ ప్రేయర్ అండ్ వర్షిప్ థ్యాంక్స్ గివింగ్ ఇవన్నీ వస్తున్నాయి ఆయనకు మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా ఆయన దగ్గర మనం నడుచుకోవాలా ఆయనకు బౌడౌన్ అయ్యి ఉండాలా ఎవ్రీథింగ్ లో ఎందుకంటే మనం అంత గొప్పవారేం కాదు ఆయన మనల్ని ప్రేమించి ఒక పాత్రగా మనల్ని వాడుకుంటున్న దేవుడు ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెల్లించినా ది ఎండ్ అనేది లేదు అసలు ఎండ్ అనేది లేదు ఎంత కృతజ్ఞతలు చెల్లించో అసలు దీ ఎండ్ అనేది లేదు ఎందుకంటే మంచి పూర్తిగా మనం దేవుని స్థుతించినప్పుడు మనకు దేవుని నిజంగా ప్రభానికి ఎంత కృతజ్ఞతలు చెల్లించినా తృప్తి లేదు ప్రభా అని ఎందుకు అని ది ఎండ అనేది లేదు ఆయనకి ఎంత స్థుతించినా ఆయన స్థుతులకు పాత్రుడు కాబట్టి ఆయనకి కంప్లీట్ గా హోల్ హార్టెడ్ గా మనము ఆయన వర్షప్ చేసినప్పుడు కూడా ఎంత స్థుతించినా మన హృదయంలో ఆ యొక్క బాధ దుఃఖము అనేది ఉంటేనే కదా సంతోషం అనేది ఉంటుంది ఆయన స్థుతించేటప్పుడు చేసేటప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది బాధ ఎందుకు ఉంటుంది అంటే దేవ యొక్క ఆత్మని అలిగిపోతుంది వాటిని బలపరచండి ప్రభా అని మనం అడుగుతాం అంటే హోలీ టెంపుల్స్ మనమే కాబట్టి ఆ దేవుణ్ణి అంటే మనమే దేవుని యొక్క ఆలయము మరి దేవుని యొక్క ఆలయం మనం ఎంత క్లియర్గా ఉండ అంటే నీట్గా ఉండాలా మన బిహేవియర్ కానీ మన థింకింగ్స్ కానీ వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ స్టాండింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఏదైతే ఉందో అని మనం దేవునికి సమర్పించుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యర్థమైన ఆలయం చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవ్రీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఒక ఫెస్టివల్ వస్తుంది అనగానే టాకా టాకా టాకా మార్నింగ్ ఫోర్ కి లేచి ఫ్రెష్ అప్ అయిపోతారు టకా వెళ్తారు ఆ వ్యర్థమైన వాటికి పూజలు చేసుకొని వచ్చేస్తారు వాళ్ళు అవన్నీ చేసుకొని వచ్చేస్తున్నారు కానీ మనము మనిషి వాళ్ళు మార్నింగ్ లేస్తారు ఫ్రెష్ అప్ అవుతారు మళ్ళా స్నానం చేసి పూజలు గీజలు ఏవి చేసేదాకా నెక్స్ట్ థింగ్సే వాళ్ళు టచ్ చేయరు ఫస్ట్ అక్కడ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన అంటేనే ఎవ్రీథింగ్ వాళ్ళు టచ్ చేసారు తింటారు కూడా నేను అదే అనుకున్నా దేవా వీళ్ళు వ్యర్థమైన వాటికి అంత ప్రిఫరెన్స్ వస్తున్నారు ప్రభా నువ్వు నిజమైన దేవుడు నువ్వు సత్యమైన దేవుడు ప్రభా నీకు నేను ఇంకెంత కృతజ్ఞతగా ఉండాలి ప్రభా నేను దేవుని నేను ఉన్న నాకు త్రీ ఫోర్ డేస్ నుంచి మా పక్కకు కొంతమంది వచ్చినారు అంటే ఒక ఫ్యామిలీ వచ్చింది నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అని లైంగి ఇట్లా పెట్టేసినారు అన్ని ఫొటోస్ నేను అది చూసి వచ్చినాక నాకు ఎట్లయిపోయింది అంటే కొంచెము వన్ డే అయిపోయింది సెకండ్ డే అవుతుంది నాకు ఆ ఒక అంటే రలీజ్ గా ఏంది ప్రభా వీటిని పెట్టుకొని వీళ్ళు ఇతజేస్తున్నారు ప్రభా అనిపిస్తుంది అసహ్యం అనిపిస్తుంది వాటిని చూడడానికి వీళ్ళేంది ఈ ఫోటోలు పెట్టుకుని ఇట్లా చేస్తున్నారని నాకు ఒక లాంటి అసహయం అనిపించి నాకు వామిటింగ్ వచ్చేసింది ఎప్పుడు నాకు అట్లా కాలేదు ఎందుకు ప్రభు ఇంత అసహ్యం వేస్తుంది నేను కూడా వాటి నుంచే కదా వచ్చినప్పుడు ప్రభు అని అంటే అప్పుడు నాకు అనిపించింది తెలియనప్పుడు ఎంత ఘోరమైన వాటిని పూజించినము తెలియనప్పుడు ఎంత ఘోరమైన వాటిపైన నడిచినము అంటే వాటికి అతుకొని జీవించడం ఆ టైంలో తెలియనప్పుడు ఎప్పుడైతే సత్యమైన దేవుని తెలుసుకొని బయటికి వచ్చినమో అప్పుడు అర్థమవుతుంది వీటిని నా దేవాని అంటే నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి వాటిని నా ప్రభా నేను ఇచ్చేసిన అందుకే నాకు ఈ రోజు అసయం అనిపిస్తుంది అని నాకు మొన్న నిన్నటి వరకు నాకు అట్లనే ఉండే వామ్థింగ్ వచ్చేస్తుంది ఏంది ప్రభా ఎంత అసయం అనిపిస్తుంది నాకు అని అంటే దేవుడు చూపించేస్తున్నాడు నాకు ఎందుకంటే నాకు బాధ అనిపించిన వాళ్ళని చూస్తుంటే నేను తెలియకుండా ప్రేరణలు తెలియాల్సి వచ్చిన వాళ్ళ దగ్గరికి నాకు బాధ అనిపిస్తుంది పిల్లలు ఉన్నారు ఊకా ఏడుస్తూనే ఉన్నారు బాధ అనిపించి ఇంకా పేరోల్ వాళ్ళు చల్లినా తెలియకుండా అంటే వాళ్ళ వాళ్ళకి నేను ఎట్లా చెప్పాలా తనకైతే నేను చెప్పిన ఎట్ల ఈశ్వ్రభుని అమ్ముకుంటున్నానమ్మా అని మెల్లమెల్ల వస్తానేమో చెప్దామని నేను వాళ్ళ విషయంలో నేను ట్రై చేస్తున్నా అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే వ్యర్థమైన వాటికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మరి సత్యమైన దేవుని ఎందుకు పూజించలేకపోతున్నారు జనాలు మన క్రైస్తవులే ఎగ్జాంపుల్ గా వాళ్ళని తీసుకున్నాం కానీ మన దేవుని మన నిజమైన దేవుణ్ణి ఆ యొక్క గొప్ప జనము అటు ఇటు పరగెడుతున్నారు సరి అయిన స్థలములు లేదు స్థిరమైన మంచు అటు ఇటు పరిగెడుతున్నారు మళ్ళీ వీళ్ళకు ఎట్లా చెప్పాలా ప్రభా నాకు నిన్ననే నా మైండ్ లా కూర్చుంది ఆ వర్డ్ ఆ ఎంత ఆశయం అనిపించింది నాకు నిజం చెప్తున్నారు నాకు ఇట్లా వామిటింగ్ వచ్చేసింది నాకు అప్పుడు నాకు అనిపించింది అయ్యో ప్రభా ఎంత ఘోరమో ప్రభా అని అందుకే దేవుడు నువ్వు దేవునికి మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలంటే ఇంతకాలం వరకు మనకు తెలీదు ఒకప్పుడు మనం కూడా వాటి నుంచి బయటకు వచ్చినాము సత్యమైన దేవుని మనం తెలుసుకున్నాము ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచి మనం నేర్పంచుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆయన వాక్యాలని మనకు తెలియజేస్తున్నాడు ఆయనే ఎందుకంటే శామ్స్ ఇదే అధ్యాయంలో ఫిఫ్త్ చాప్టర్ సెవెంత్ వర్స్ చదవండి బ్రదర్ ఒకసారి సెవెంత్ వర్స్ ఒక్క నిమిషం బ్రదర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం శామ్స్ వన్ లెవెన్ ఫస్ట్ వచ్చినాం చదవండి బ్రదర్ వన్ లెవెన్ యుహోవాను స్వతించుడి యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యుహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించను విత్ మై హోల్ హార్టెడ్ ఇన్ ది అసెంబ్బుల్ ఆఫ్ కాంగ్రెగ్రేషన్ చూడండి అలాంటి వారి నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళు కూడా దేవుని ప్రార్థించాలా ప్రైజ్ చేయాలా దేవుని వాళ్ళు ప్రైజ్ చేయట్లే కానీ వేరే వాటిని వాళ్ళు ప్రైజ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ వాళ్ళంతా వాళ్ళకు దేవుడు అంటే తెలియదు కాబట్టి వాళ్ళు పెద్దార్థతగానే జీవిస్తుంటారు కాబట్టి ఆ సభలు సమాజంలో పూర్ణ హృదయంతో నేను ఏ హువాకు కృతజ్ఞత అస్థుతులు మరి దేవునికి మనం కృతజ్ఞత ఆస్తుతి చెల్లించాలా యార్థ హృదయం తోటి యద్దార్థ మంచతోటి ఆయనని స్థుతించాలా ఆరాధించాలా ఎందుకంటే ఆ సభలో ఉన్నము ప్రతి ఒక్క సభలో ఎవ్రీ వన్ అందరూ ఉంటారు ఆ యొక్క జనాల్లో మధ్యలో అందరూ ఉన్నారు సంగంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు ఎందుకంటే జనాలు ఎంతో మంది ఉన్నారు ఆ యొక్క సభలో కానీ పూర్ణ హృదయం తోటి దేవునితో తీస్తుంటారు ఆరాధిస్తుంటారు ఇంకా కొంతమంది ఏమో స్తుస్తారు ఆరాధిస్తారు కానీ వాళ్ళ ఔషధతల కోసం స్తుంటారు ఆరాధిస్తుంటారు స్థుతించే అంటే దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఎట్లా హోల్ హార్టెడ్ గా ఇవ్వాలి కానీ వాళ్ళ ఔషధల కోసం థ్యాంక్స్ గివింగ్ ఇస్తుంటారు కానీ యథార్థవంతులు ఎట్లా ఉంటారంటే ఎవ్రీథింగ్ ఆత్మీయంగా దేవుడు ఇచ్చేవి థింగ్స్ ని వాళ్ళు దేవునికి కృతజ్ఞతల స్థుతులు చెల్లిస్తుంటారు అంటే ఎవ్రీథింగ్ లో నేచరే కానీ ఫిరితే కానీ రెండిట్లో కృతజ్ఞతల స్థుతులు అంటే అంటే యథార్థం మనం దేవుని స్థుతించాలా ఆరాధించాలా ఎందుకంటే మన ఆహక క్రియలు గొప్పవి ఇప్పుడు ఎందుకు అంటే దేవునికి కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలంటే ఆయన స్థుతులకు పాత్రుడు కాబట్టి ఆయనకి పూర్ణ హృదయంతో స్థుతులు చెల్లించాలా మళ్ళా ఆయన ఆయన యొక్క క్రియలు చాలా గొప్పవి దేవుని యొక్క క్రియలు ఆ ఎందుకంటే మనకు తెలుసు యశ్ ప్రభు యొక్క సువార్త ఎలా ఆయన ఎలా నడిచినాడో ఏసయ్య ఆ కాలంలో ఉన్న వాళ్ళు అందరు కానీ మనం చూడకుండా దేవుని నమ్ముతున్నాం కాబట్టి దేవుడు మనకు ధన్యత ఇచ్చినాడు రెండో వచనం చూడండి ఒకసారి చదవాను బ్రదర్ రెండో వచనము వన్ థర్టీ సరే వన్ థర్టీ ఎయిట్ లోటీ ఎయిట్ నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతా స్థుతులు నేను చెల్లించదను చూడండి మరి ఓ టెంపుల్ మళ్ళీ దేవునికి నమస్కారం చేస్తున్నాము మరి ఆయన అంటే ఆయన యొక్క వాక్యం గొప్ప చేసేదవో మరి దేవుని యొక్క వాక్యం గొప్ప చేయాల ఎలా గొప్ప చేస్తాము దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే నీలో వస్తుంది ఆ యొక్క మంచితనము బిహేవియర్ చేంజెస్ ఇలాంటివి జరుగుతుంటాయి అది దేవుని యొక్క వాక్యం గొప్పది కాబట్టి మనం కూడా క్రియ చేసి చూపించాల విని యథార్థగా వెళ్ళిపోతే కాదది విన్న వాక్యాన్ని మనం పాటిస్తేనే ఆ యొక్క మనం నడుచుకుంటేనే దేవుని యొక్క వాక్యం గొప్పదన మనం చెప్పగలుగుతాము మనం ప్రాక్టీస్లైంది ఎంత వాక్యం చెప్పినా అది వాళ్ళకి అర్థం కాదనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను కూడా ఉన్నా అలాంటి ప్లేస్లో అట్లా నేను కూడా చేసిన కానీ దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది నిజమే ప్రభావ మేము ఒక అప్పుడు అట్లా ఉన్నాము కానీ అంతకాలం వరకు గుడి ఉన్నాము కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సత్యం బయలుపడుతుందో తెలియజేయబడుతుందో అప్పుడు అనిపిస్తుంది ఆయన వాక్యం విన్నది ప్రాక్టీస్ చేయాల్సిందే ఎప్పుడైతే ట్రై చేస్తుంటామో ఏదో ఒక వాటి మనం చేయించాలా కాబట్టి దేవుని యొక్క వాక్యం గొప్పది అని మనం అనేకులకు మనం ప్రకటించాలంటే ఫస్ట్ మన క్రియ వే ఆఫ్ బిహేవియర్ చేంజెస్ చేంజెస్ రావాలా మన కంప్లీట్ హార్ట్ చేంజ్ కావాలా ఎందుకంటే దావిదు ఎలా దేవునికి కృతజ్ఞతగా ఉన్నాడో ఆ ఎలా కృతజ్ఞతా స్థుతులు చెల్లించినాడో దావిధు అట్లా మనం కూడా స్థుతించాల ఫేత్ఫుల్నెస్ లా కంప్లీట్ గా రైచస్నెస్ మంచి స్థనం తోటి గా ఆయన స్థుతించి ఆరాధించాలా ఆయన నేమ్ని గనపరచాల మనము దేవుని యొక్క నేమ్ని మనం గణపరచాలి అనంటే మన క్రియ కరెక్ట్ గా కదా అప్పుడు అంటారు వీళ్ళు ఏసు ప్రభు బిడ్డలు కాబట్టి ఎంత మంచిగా ఉన్నారని మన క్రియ కరెక్ట్ గా లేకపోతే ఆయన వాక్యని మనం ధృనీకరించిన వారి లాగా అవుతాం అందుకే మన క్రియ కరెక్ట్ గా ఉంటేనే అప్పుడు వాళ్ళకు వాళ్ళలో చేంజెస్ అనేది తెలుస్తాయి వీళ్ళు ఏసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు తగ్గించుకొని ఉన్నారు అని వాళ్ళలో మార్పు అనేది వస్తుంది ఇవి రీసెంట్ గా నేర్చుకున్నా ఇవి రీసెంట్ గా నేను మనం మంచిగా ఉంటున్నాం కదా ఇతరులు మంచిగా ఉంటారు అని అప్పుడు నాకు అర్థమైంది నిజమే నా క్రియ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా మారుతారు అని ఎందుకంటే దేవుడు విధానం చూపిస్తున్నాడు ఎట్లా వెళ్ళాలా ఎలా బోధించాలా ఇలాంటి వాళ్ళకి అని దేవుడు నాకు చూపిస్తున్నాడు అట్లా నాకు అట్లా అర్థమవుతుంది కాబట్టి నేను అట్లా వెళ్తున్నా ఎందుకంటే ఈ వాక్యానికి మనం రిలేటెడ్ వాక్యం చూసుకున్నాము ఆ ఫిఫ్త్ చాప్టర్ సెవెంత్ వచ్చిన చదవండి ప్రధాన నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను ఇప్పుడు మరి నేనైతే నీ కృపా అతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను సో ఎప్పుడైతే మన క్రియా ఎవ్రీథింగ్ మంచి ఉంటుందో అప్పుడే మనం ఆయన మందిరంలో ఎంటర్ అవుతాం అంతవరకు ఎట్లా అంటే ఇంకా ఈ యొక్క గొప్ప జనం లాగానే ఉండాల్సి వస్తుంది మనం అట్లా ఉండద్దు దేవుని అందు భయంభక్తి కలిగి నడుచుకోవాలి ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉండాలి ఎవ్రీడే దిన మనం పొందుకోవాలి అనంటే మళ్ళీ ఆయన మందిరంలో మనం ప్రవేశించే వారి లాగా ఉండాలా మందిరంలో ఎప్పుడు మనం ఎంటర్ అవుతుండాలా అంటే మన హృదయంలో దేవుడు ఎప్పుడు వస్తేనే ఉండాలా దేవుని మనం మన హృదయంలో పెట్టుకోవాలా ఎందుకంటే ఆయన కృప నేనైతే నీ కృప అతిశ్రయంలో బట్టి నీ మందిరంలో ప్రవేశించదును మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలా తొలగిపోవద్దు అనంటే కంప్లీట్గా ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలా ఇంకా నీ ఎడ భయం కలిగి నీ పరిశుద్ధ ఆలయ నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కారము చేసేదను మరి ఆయన ముందే మనము మోకాలు ఉంచాలేవా నేను వీళ్ళ కోసం ప్రార్థిస్తున్నా వాళ్ళ రక్షణలోకి రావాలి ప్రభా అని మనం ప్రార్థిస్త ప్రార్థిస్తాం కదా అట్లనే ఆ మనము దేవుని అందు భయం కలిగి ప్రార్థిస్తేనే ఆయన మందిరం మన మందిరం అంటే మనమే దేవుని ఆలయం కాబట్టి మన హృదయం వచ్చి దేవుని నివసిస్తాడు మన క్రియా సరిగ్గా లేకపోతే మనం ఎంత ప్రాధ్యం చేసినా ఆయన వినడు అది ప్రసంగిలో ఉందనుకుంటున్నాడు ఆ వాక్యము ఆయన మేఘం చిత కప్పివిస్తాడు ఒకవేళ మన క్రియ సరిగ్గా లేకుండా మనం ప్రాథం చేసి ఆ ఆకాశం చిత ఆయన మేఘాన్ని కప్పివేసి కప్పివేసి ఉన్నానని చెప్తాడు దేవుడు ఆ ప్రసంగి ఉంటది మరి దేవుడు మన హృదయంలో ఉండాలి అనంటే మన బిహేవియర్ కరెక్ట్ గా ఉండాలా ఎందుకంటే ఆయన కృపా సత్యం బట్టి నీ నామం కృతజ్ఞత చెల్లించదును మన దేవుని యొక్క కృపా సత్యం ను మనం నడుచుకోవాలా దేవుని యొక్క కృప మన మీద ఉండాలి అనంటే మనం ఆయనకి ఓబే కావాలా ఆయన వర్డ్ కి ఓబే కావాలా మనం రీబిల్డెడ్ కావాలా ఒకవేళ మనలో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి ఆ విషయం అడిగేసి అరెపెంట్ అయిపోయి దేవుని సన్నిధిలో మళ్ళీ మనం కొత్త జీవితము నూతన బలము నూతన శక్తి పొందుకోవాలా రీబిల్డెడ్ విరిగిపోయిన దాన్ని మళ్ళా సరిచేసుకోవాలా మనలో ఏదైతే బలహీనత ఉందో వాటిని తొలగించుకొని కరెక్ట్ వేలో వెళ్ళిపోవడము మళ్ళీ ప్రయత్నించాల వర్షిప్ చేయాలా దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా ఎందుకంటే ఈ టాపికే అది ఫర్ థ్యాంక్స్ గివింగ్ ఆయనకే స్థుతులు చెల్లించాలా ఎందుకంటే ఆ పేరు పొందుకున్నాడు దేవుడు దేవుడు ఆ పేరు పొందుకున్నాడు బట్టి ఆయనకి మనం కృతజ్ఞతగా ఉండాలా చూడండి లోక సాంగ్ నైంటీ ఫైవ్ థర్డ్ వచ్చినంలో ఏహోవా మహాదేవుడు కాబట్టి దేవతలందరికీ పైన మహత్ మహాత్మములు అంటే వాటికి కూడా దేవుడు దేవుడే ఎందుకంటే మనకు ఫస్ట్ వచ్చిన నిర్గమ కాండంలో ట్వంటీలో దేవుడు మనకు ఫస్ట్ ఆజ్ఞిస్తాను నీ దేవుడైనా ఏమో అను నేనే నేనే తప్ప వేరొక దేవుడు నీకు అని దేవుడు చదివించిన కాబట్టి అంటే నువ్వు ఎట్టన పో ప్లేసెస్ అయినా తిరుగు ఎట్టనకో ఏమని కానీ ఆయన్నం తప్పితే ఇంకా నువ్వు ఎవరిని కొల్చొద్దు ఒక పాటు ఉంటుంది రాగిరప్ప ముక్క అవ్వద్దు చెట్టుగుట్ట కొలువద్దు అని సాంగ్ ఉంటది దయ వాడము అని ఆ సాంగ్లో కూడా ఇచ్చినారు అనంటే చూసుకుంటే కూడా ఆ పాటలు పాడినప్పుడు చేసినప్పుడు కూడా అనిపిస్తుంది ఏంది ఇప్పుడు పాట ఇట్లా ఉంది వీళ్ళేమో ఇట్లా అర్థం చేసుకుంటున్నారని అనిపిస్తుంది ఎవ్రీథింగ్ క్రియేట్ చేసింది దేవుడే ఎవ్రీథింగ్ మరి ఆయనకి ఎందుకు బాగుడని అవ్వట్లేరు అని అనిపిస్తుంది అందుకే దేవునికే ప్రతి ఒక్కటి తాగిల పడి నమస్కరిస్తున్నాయి ఎవ్రీథింగ్ ఇంకా ఆయన కాళ్ళ కిందకి రావాల్సిందే ఎంతమంది శత్రువులున్నా ఎంతమంది ఎవరున్నా వాళ్ళందరూ ఆయన కాల కింద ఆయన మనకు చూపించిన ప్రేమ మనం ఇతరులకు చూపించాలా దేని యొక్క గుడ్ క్వాలిటీస్ ఆయన యొక్క గుడ్ విల్ మనం నేర్చుకోవాలి అంటే మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ లో మనకు ఉన్నాయి అవన్నీ వర్డ్సెస్ ఎంతో గుడ్ క్వాలిటీస్ మనం పొందుకోవాలా ఆయన మంచితనం మనం పొందుకోవాలి అని అంటే ఆ దేవుని యొక్క క్రియ ఆయన ఏ విధంగా అయితే బోధించినో అవన్నీ మనం నేర్చుకోవాలా ఎవ్రీథింగ్ అన్ని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి దేవుడు కొత్త మనకు నేర్పిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆశపడిన వారికి దేవుడు తృప్తిపరిచే దేవుడు మరి ఆ దేవుని ఎంతో స్థుతించినోడు ఆయన దేవుని హృదయాన్ని అగ్గిల్చుకున్నాడు మనం కూడా అలాగే దేవుని యొక్క హృదయాన్ని మనం కూడా గెలుచుకోవాలంటే మన దగ్గరికి కూడా దేవుడు రావాలా ఆయనకు మంచి నేమ్ ఇచ్చింది దేవుడు సో అలాంటి నేమ్ మనం కూడా అంటే మనం వర్డ్ ఆఫ్ గాడ్ కి ఓబే కావాలా బౌడన్ కావాలా ఆయన వర్డ్ ఆఫ్ గాడ్ కి లోబడి జీవించాలా ఎందుకంటే ఎవ్రీ ఫంక్షల్ వర్షిప్ గాడ్స్ మరి ఎవ్రీస్ బౌడౌన్ సింది అవి ఉంటేనే ఆయనకి మనము లోబడి జీవిస్తేనే ఆయన మనకు ఇంకా ఎక్కువ తెలియజేస్తాడు దేవుడు మనకి ఎందుకంటే మనకి ఏం తెలియదు నాకైతే ఏం తెలియదు కానీ దేవుడు నన్ను మెల్లమెల్లగా నడిపిస్తున్నాడు ఎందుకంటే చిన్న గుర్రె నేను వేసి ఆయన కదా నన్ను కూడా దేవుడు ఆ విధంగా నడిపిస్తున్నాడు స్టెప్ బై స్టెప్ నన్ను నాకు స్టెప్ బై స్టెప్ ఆయన నాకు నడిపిస్తున్న దేవుడు కాబట్టి ఆయనకు నేను కృతజ్ఞతగా ఉండాలా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలని నేను నా ఆశ అట్లుంటది నేను దేవుణ్ణి అడుగుతా దేవున ఎందుకంటే నేను ఎప్పుడైతే కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడడానికి వెళ్తుంటే ఏదో ఒకటి వస్తుంటది కానీ అందుకని నిన్ను జయించుకుంటే వెళ్ళాలంటే నాకు శక్తి కావాలి నేను దేవుని అడుగుతా దేవా పూర్ణ హృదయంతో నేను నిన్ను అడుగుతున్న ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ నాకు ఇవ్వు సంపూర్ణంగా నేను పొందుకోవాలా దారాలుగా నేను పొందుకోవాలి నేను దేవుని అడుగుతా ఇలాంటి మాటని అడుగుతా కానీ కొంతమంది వేరే మాటని అడుగుతుంటారు థ్యాంక్స్ గివింగ్ కి దేవుడు హెల్ప్ చేశాడు మన లైఫ్ లో ఎన్నో హెల్ప్ చేస్తుడు సాక్ష్యంగా అవి కాకుండా ఇంకా డిఫరెంట్ థింగ్స్ మనకేది కావాలని ముందు సమకూర్చి దేవుడు కానీ ఆయనకి ఏమి ఇవ్వాలో అది మనం అడగాల మనం ఒక గిఫ్ట్ ఆయనకి ఇవ్వాలా మనం ఎప్పుడైతే పూర్ణ మనసుతోటి పూర్ణాత్మతోటి పూర్ణ స్ట్రెంత్ తో ఆయన స్థుతించి ఆరాధిస్తామో ఆయనకి ఎంతో ఇష్టమో విరిగి హృదయాన్ని ఆయనకి సమర్పించుకోవాలా మరి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలా ఆరాధించాలా ఆయన సత్యం ని ఆయన నామాన్ని మనం కీర్తించాలా ఆయన వాక్యని మనం గొప్ప చేయాలి ఫస్ట్ మన బిహేవియర్ చేంజింగ్స్ రావాలా మన బిహేవియర్ లో చేంజింగ్స్ వస్తేనే అప్పుడు మనము నడవగలుగుతాము మనం అంటే మన హార్ట్ చేంజెస్ కావాలా ఎవ్రీథింగ్ లో అది చేంజ్ అవుతేనే దేవుడిలోకి మనము ఎంటర్ అవుతాము ఎందుకంటే ఆయన నామం ఆయన వాక్యాన్ని నువ్వు గొప్పగా చేయాలా ఆయన వాక్యాన్ని గొప్పగా చేయాలంటే ఆల్రెడీ దేవుని వాక్యం గొప్పదే కానీ అది నువ్వు ఎల్లప్పుడు చూపిస్తావు ప్రూఫ్ చూపించాలి కదా మన దేవుడి దేవుడు మనకు ప్రూఫ్ చూపించాడు ఎవ్రీథింగ్ లో సో మనం కూడా ఇతలకు ప్రూఫ్ ప్రూఫ్ చూపించాలా మన ప్రవక్తను అంతటా ఏదైనా మనలో బలహీనత ఉంటే అవి తొలగించుకొని ఇంకా ఎవ్రీథింగ్ ప్రూఫ్ గా ఉండాలా దేవుని యొక్క వాక్యాన్ని గొప్పగా చేయాలి మనము ఆ రోజు దావి దుర్ధ దన్నిధిలో కూర్చొని ఎంతో మొర పెట్టిండు గివింగ్ ఇచ్చిండు ఆయన సన్నిధిలో బాగుడాన్ అయిపోయినా మొత్తం కుమరించేసుకున్నాడు ఇంకా ఆయన మొత్తం ఆ యొక్క డివోషనల్ లో దేవుని సన్నిధులు ఎంతో మూర పెట్టినాడు దేవునికే ఇష్టం అయిపోయింది అది మా కూడా అట్లనే మూర పెడతాము దేవుడి చిన్న వాక్యం దేవించింది కామెంట్ ఒక్కొక్కరిగా ప్రార్థించండి స్తోత్రం ప్రభా పరిషితుడ గోపదేవా దేవ సర్వశక్తి సంపన్నుడా మహోన్నతుల తండ్రి మైమా సరగదేవ కృపమైడా నీకు వందాలేసయ్యా అప్రహామి శాఖ యాకబుల దేవన తండ్రి ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టిన తండ్రి దివారాత్రులు మిమ్మల్ని కాపాడి ఇక నూతన దినం అనుగ్రించినారు ఇక మధ్యకాల సమయంలోనైనా మీకు స్వర్వ లాగ్న ఇచ్చిన ధన్యతని భాగ్యాన్ని బట్టి నీకు వందాలేసయ్యా నీకు ఇస్తూ స్తోత్రాలు అర్పించుకున్నాను నైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరుడు మీగా యుగంలో నీకే కలుగురుగా హలలుయ్య ఓం ప్రభా ప్రతి దశలనైనా మీకు కృతజ్ఞతాస్ మేము చెల్లించాలా ప్రవా నేను ఆరాధించాలా నేను ఘనపచాల కీర్తనలతోని పద్యములతోని ప్రభా అన్ని వేళల ప్రవ నేను శృతించి గణపరచాల ప్రవా మీరు చేసిన కార్యాల ఎంతో గొప్పవి ప్రవా గంభీరమైన మీ కార్యములు అవెంతో ఆశ్చర్యకరమైన ప్రవా మీ కార్యములనైనా గొప్పదేవా ఆ కార్యాలను ప్రభ మేము అనేకులకు వివరించాలా ప్రభా గొప్ప దేవ ఏసే నిన్ను శృతించే గణపచల ప్రవ గొప్ప దేవ మీరు ఎంతో మహాత్మల గొప్ప దేవుడు ప్రవానికి వందాలేసయ్యా మీకు సాటి ఎవరు ప్రవ్వా అలా లుయ్యా ఏల్పుల్లలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు ప్రవ పరిషుద్ధను బట్టి నువ్వు మహానీడు మహాగనుడు ప్రభా సర్వనుతుడు సర్వశక్తి సంప్రణువు ప్రభానికి వందాలేసయ్యా మీకు మీలాంటి గొప్ప దేవుడి లోకంలో ఒక్కడునూ లేడు ప్రవ్వ ఏసయ్యా మీరే గొప్ప దేవుడు ప్రవానికి వందాలేసయ్య నీకే స్తోత్రాలు అర్పించుకోవడం థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ ైనా కలవరిశిల్లో మా ప్రా మా పాపం అన్నిటి మీరు భరించినారు నాయన మా శిక్షణ మా రోగాలన్నిటి మీరు భరించినారు మాకు విడుదల కల్పించినయన గొప్ప దేవా వందాలిసయ్యా దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం మరోసారి ప్రభ నేను మేము గణపరుస్తున్నాం అయినా ప్రతి దశలో ప్రభా మీకు ఇవ్లసిన ప్రాధాన్యత మేము ఇవ్వాలా ప్రభావ నేను శుతించి గణపరచాలా ప్రవ థ్యాంక్స్ గివ్ మేము చెప్పాలా ప్రతి క్షణం ఈ రోజు మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారనైనా నీకు వందాలి సయ్యా దావిది ఏరీతిగా ప్రవ మీ సన్నిధిలో కుమ్మరించుకున్నాడు ప్రవా నైనా ఈసయ్య పశ్చాత్తాపడి ప్రవ తను చేసిన పతి పాపం ఒప్పుకున్నాడు ఓ ప్రవ్వా నైనా ఆయన ఎంతగానో ప్రవ ప్రాధాయపడి ప్రవ్వా క్షమాపణ కోరుకుని ప్రవ నేను శృతించిన నైనా ఆ రీతిగానే మేము ప్రతి దశలో మేము పరిశుద్ధంగా జీవించాల ప్రవ మాలో ఇంకేమైనా ఆయాస్యకరం ఉంటే ప్రవది చూపించండి మాలో ఇంకేమైనా రహస్యమైన పాపం ఉంటే ఆజ్ఞాతికరమైన పాపం ఉంటే ప్రవతి చూపించండి ప్రవ్వా ఎందుకంటే ప్రవ్వా మనుషుల తలంపులు వేరు మీ తలంపులు వేరు ప్రవ్వా మానవ తలంపులతో నిర్ణయం చేస్తా ఉంటారు ప్రభావ కాబట్టి నేను ఆ రీతి ఉండకుండా సహాయపడండి మా అలాంటి తలంపులుంటి కొట్టి ఈ క్షణం వాటిని వాటించి మాకు విడుదల కల్పించండి పరిశుద్ధులకు తండ్రి మీ సంధిలో మా హృదయాలు కుమ్మరించుకుంటున్నాం ప్రభావ అయినా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం మమ్మల్ని స్వీకరించండి మీరు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రతి దశలో ప్రభావ సమస్త ప్రవర్తనలో మేము పరిశుద్ధంగా జీవించాలా మా నోటి మాటలు గాని చూపుల్లో కాని తలంపుల్లో కాని మా నడవల్లో కాని క్రియల్లో గాని ప్రతి దశలో ప్రభావ పరిశుద్ధంగా జీవించాలా అలాంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించమంటూ ఆదిష్టం ఆ రీతికి ప్రవా ప్రతి దశలో నేను శుతించి గనపరచాల ప్రభావ మీకు నీతిని సత్యాన్ని మేము మీ సమాజాన్ని మీ శక్తిని ప్రభావ మీ ప్రభావాన్ని మనుషులకు మేము ప్రకటింపచేయాలా అంటే సేవలు నడిపించండి ప్రావా నీకు వందాలేసయ్య ఈ వాక్యం చేత మీరు మమ్మల్ని ఎంతకైనా బలపరుస్తున్నారు పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో ప్రతి దినం మీ ఆత్మతో మీరు నింపబడాలా మీ శక్తి లేకుంటే మేము ఈ లోకంలో ఏం సాధించలేం ఏం చేయలేము ప్రభావా దుష్టుడు భయంపరం ఉజృంభిస్తున్నాడు వాడిని కొట్టాలంటే ప్రవా మీకు శక్తి ఆత్మ వల్ల ఖడ్గం ఓ ప్రభావ మీరు ఇచ్చే సర్వంజకం ధరించుకోవాలా ప్రవ్వా పశుదాత్మ అభిషేకంతో మేము నింపబడాలా లేకుంటే మేము పడిపోయే అవకాశం ఉంటది ప్రవ్వా కాబట్టి ఈ శ్రమల కాలంలో మేము ఎవరు కూడా పడిపోకుండా ప్రవ్వా ప్రతి ఒక్కరు మీ నింపబడి నూతన అభిషేకం పొందుకొని ప్రతి చోట మీ కొరకు సాసం నిలబెట్టుకోండి ఓ ప్రభా సైత రాజ్యం తొట్టకం అందరినీ లేవనెత్తను ప్రవ్వా శ్రమల కాలం ఈ శ్రమలో ఎవరు కూడా పడిపోకుండా మీరు కాపాడండి గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ అందరినీ ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించి మీ కొరకు శాసన పెట్టుకోండి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరకులు మీరు తీర్చండి ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి అనారోగ్యాలు కొట్టిపోయిన ప్రభా మీ వాక్యం చేత మీరు మమ్మల్ని ఎంతగానో బలపరిచినైనా నీకు వందాలేసయ్యా పత్తికి దినం ప్రభావ మేము శృతించాలా ఘనపచాలా ప్రభావ ఏ కున లేసి ప్రవ మా కళ్ళు తెరుచుకోవాలా ప్రభావ వాక్యం ధ్యానించాలా మీ వాక్యంలో మేము దివారాతుల సమయం గడపాలా ప్రభావ ఎక్కడ అవకాశం దొరికినా కానీ మేము వాక్యములు గడపాలా నేను శుద్ధించాలా కీర్తనలతో నేను శుతించి గణపరచాల ప్రభా అలాంటి థ్యాంక్స్ గివింగ్ లో మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దైవానికి వందనేసయ్యా చంద్రశేఖర ముట్టండి ప్రభావ మంచి ఆర్గం ఇచ్చేయండి మీ పర్లోకి ఉపజ్ఞానం చేత నింపండి ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని కొట్టివెండి ప్రవా కలవరిశిల్లో మీరు పొందిన గాయంలో స్వస్థతని ప్రభావ స్వస్థపచ్చండి ఓ ప్రవాణ చుట్టూ అగ్నికంచేయండి ప్రవా ఆఫీసులో ఉన్న ప్రెజర్స్ని కొట్టివేణి మేము ప్రాదిష్టమైన శిస్త ముట్టని తాకండి బలపరచండి ఇద్దరు పిల్లల చుట్టూ మీ అగ్నికంచేసి మీరు తూతలు నూతన అభిషేకం దాని ప్రాదిష్టములు బంధువులందరినీ ప్రభా ఈ నడిపించండి ప్రభావ ఈ ఆరోగ్యంలో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ అందరినీ మీరు ఆశ్రదించండి వాళ్ళ హృదయవాంచను మీరు తీర్చండి ప్రభావ ఆయన వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడానికి నీకు వందాల కృతజ్ఞతలు అర్పించుకుంటూ మీరు ఆ కొరకు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిచిత నాము ప్రార్థించుతున్నాం తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏసయ్య నికే వందనాలు ప్రభా తండ్రి నికే స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభా నాయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రంలో నీ కంటి పాప కాచి కాపాడి దినకు తండ్రి నీ యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి నూతనమైన ఉత్తేజం మాకు అనుగ్రహించుకొని తండ్రి సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచుకొని తండ్రి నీ జీవమైన మాటలు వినే నాయన కృప మాకు సమృద్ధిగా దయచేసినందుకు నీకు వందనాలు ప్రభాన తండ్రి నీకు కృతజ్ఞతలు నీకు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ఐ నీకే ఈ యుగములు కలుగును దాకా అలెలియ తండ్రి ప్రభా నాయన అవును ప్రభా తండ్రి నిన్ను ఎల్లప్పుడూ మేము స్తుంచాలా నీ నామాన్ని గణపరచాలా ప్రభా తండ్రి ఆయన మా జీవితాలే ప్రభా నీకు సంపూర్ణంగా సమర్పించుకోవాలా మేము కృతజ్ఞత కలిగి జీవించాలా ఆయన ప్రభా ప్రతి విషయంలో ప్రభా నాయన నీకు నీ అధికారానికి లోబడి నీ ఎందు భయభక్తులు కలిగి ప్రభా మేము ముందుకు సాగిపోవాలా ప్రభా కాబట్టి లోకమంతా ప్రభా ఆయన ఎంతోమంది నాయన నీ నామే ఎరగని నాయన కుడి ఎడము తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఆయన ఎంతో మంది చీకటి శక్తులతో బంధింపబడి ఉన్నారు ప్రభా నానా ప్రభా తండ్రి నాయన జీవం గల దేవుడని ఎరగని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభ అలాంటి వాళ్ళకు కూడా ప్రభా ఈ యొక్క వాక్యాన్ని మేము ప్రకటించాలా వాళ్ళ జీవితాల్లో కూడా ఆ చీకటిని పారద్రోళి ప్రభ వెలుగుతో వాళ్ళని నింపాలా నన్న నీ రక్షణలోకి నడిపించాలా కాబట్టి అలాంటి సహాయం మీరు మాకు దయచేయండి అలాంటి జ్ఞానం మీరు మాకు దయచేయండి ప్రభా తండ్రి ఎందుకంటే నాయనా ఇక్కడ నాయనా మీరు నాయనా ఈ గొర్రెలు ఉన్నాయి వేరే గొర్రెలు కూడా ఉన్నాయన్నావు ప్రభ కాబట్టి అన్యులకి మేము వాక్యం ప్రకటించాలా ప్రభ నా తండ్రి అలాంటి జ్ఞానం కూడా మాకు మీరే ఇవ్వాలా ప్రభ వాళ్ళతో ఎట్లా నడుచుకోవాలా ఎట్లా మాట్లాడాలా వాళ్ళని ఎట్లా ప్రభ మేము ఆకర్షించుకొని వాళ్ళని మీ వద్దకు నడిపించాలా అలాంటి జ్ఞానం మాకు మీరు దయచేయండి ప్రభ ఎక్కడ ప్రభా తండ్రి నాయన మా ఆలోచనలు మా తలంపులు మా జ్ఞానాన్ని మీరు కొట్టివేయండి ప్రతిదీ ప్రభా నాయన నీలాగా మేము మారాలా ప్రభ కాబట్టే ప్రభాతండ్రి వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభాతండ్రి కాబట్టి వాక్యం విన్న వాక్యం మా హృదయంలో నాటబడినప్పుడే అది ఫలిస్తుంది అప్పుడే మా హృదయాల్లో ఉన్న శుద్ధి మా ఆలోచనలు తలంపలు మాలా ఉన్న ప్రతి లోక మాలిన్యం ప్రభా పోతుంది కాబట్టే ప్రభా ఈ యొక్క వాక్యాన్ని నేనైతే స్వీకరిస్తున్నాను నా హృదయంలో ఇది నాటబడాలా ఫలించాలా ఫలాలు రావాలా ప్రభా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించిన ఆ సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆమెను ఇంకా అభిషేకించండి నాయనా ప్రభా తండ్రి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా ఆ సిస్టర్ బయలుపరచండి ఆమె కుటుంబాన్నంతా ప్రభా సంపూర్ణంగా తండ్రి నాయన మీ నడిపించండి వాళ్ళ రిలేటివ్స్ అందరు కూడా రక్షణ పొందాలా ప్రభ ఆ యొక్క తండ్రి వాళ్ళు అన్ని జను లాగా ఉన్నారు ప్రభా వాళ్ళందరూ ప్రభ నాయన నీ వాయిప్పుడు రావాలా ప్రభా అలాగా ఈ సిస్టర్ని మీరు వాడుకోండి ఈ సిస్టర్కి కూడా ప్రభ ఆ రీతిగా మంచి జ్ఞానం దయచేయండి కుటుంబంలో ప్రతి సమస్యల నుంచి విడిపించండి నాయన ప్రతి అనారోగ్యం నుంచి మీరే సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయనాప్రభ వాళ్ళు వెళ్ళే ప్రతి మార్గమును త్రోహను ప్రభ ఈ సిస్టర్ వెళ్ళేదాన్ని మీరు సరళం చేసి నాయనాప్రభ మీ మహిమల్ని తీసుకొచ్చేలాగున్నా మీరే అభిషేకించమని ఈ యొక్క ఆరాధనలో ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభ వాళ్ళకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి నాయనాప్రభ ఇంకా మేము ధైర్యంగా ముందుకు పోవాలా నాయనా మీరు అక్కడికి అతి దగ్గరగా మేము ఉన్నాం ప్రభా నాయనా మాలో ఇంకా ఏ మాలిన్యం గాని ఇంకా ఏ శరీర బలహీనతలు మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా క్రీస్తుని పోలి నడుచుకోమన్నావు ప్రభా తండ్రి కాబట్టి నిన్ను పోలి మేము నడుచుకోవాలా ఎంతో ఓపికతో ఓర్పుతో సహనంతో దీర్ఘశాంతంతో సాత్వికంతో మేము ఉండాలా ప్రభా ఏ విషయంలో ప్రభా మా మనస్సు కానీ మా ఆలోచనలు ప్రభా మా బుద్ధి నాయన ఈ లోకం మీద వెళ్లకుండా వాటికి మీరే స్వస్థత దయచేయండి నాయన ప్రభ నాయన అన్ని విషయాల్లో ప్రభ మీరు కలిగిన ప్రేమ మీరు కలిగిన మనస్సు మాకు దయచేయండి ఎక్కడా ప్రభ మేము ఈ లోకానుసారంగా జీవించకుండా ప్రతి విషయంలో ప్రతి సమస్యల్లో ప్రతి బాధలో అన్నిటిలో నీ మీదనే ఆధారపడి నిన్నే ఆశ్రయం చేసుకొని నువ్వే మాకు సహాయకుడు నమ్మదగిన దేవుడువి ప్రభ మమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్ట కార్యాల నుంచి ప్రతి దుష్టత్వం నుంచి విడిపించి కాపాడి నీ రెక్కల నీడలో కప్పుకున్న దేవుడవి మమ్మల్ని అందరినీ నీ అరచేతుల్లో చెక్కున్న దేవుడో ప్రభ కాబట్టే నీ మీదనే మేము గురి చూసుకుంటూ ముందుకు పోవాలా ఎందుకంటే విశ్వాసం అనేది నిన్ను చూస్తేనే మాలో ఉంటుంది ప్రభ నిన్ను చూసి మేము ముందుకు వెళ్ళినప్పుడే అన్నిటిని సహించగలము అన్నిటిని భరించగలము శ్రమలైన కష్టాలైనా బాధలైనా అన్నిటిలో సంతోషపడగలము ఆనందించగలము వాటన్నిటిని జయించి మేము ముందుకు పోగలము ప్రభా ఈ లోకాన్ని మీరు జయించినారు ప్రభ కాబట్టి నిన్ను చూస్తే మేము కూడా ఈ లోకాన్ని జయించగలము ఎక్కడ అవిధేయతలో కానీ ఎక్కడ అవిశ్వాసంలో కానీ అపనమ్మకంలో నేను ఎక్కడ పిరికితనంగా మేము ఉండకుండా మేము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి నాయన ముందుకు పోతాం ప్రభా కాబట్టి నాయన మీరు మా వశం అయినప్పుడే కాబట్టి మీరు మా వశం ఇంకా మాలో ఏమైనా ఆయాస్కరంగా ఉంటే ఈ దినం ప్రభ నీకు మాకు నాయన దూరంగా ఉండేది వాటి అన్నిటి నుంచి నాయన మీరు మమ్మల్ని విడిపించి మీరు మా వశం అయినప్పుడే మీ మహిమ మాలో ఉన్నప్పుడే ఆ మహిమ అనేకులకి కనబడగలదు ఆ రీతిగా మా క్రియలు కూడా కనబడగలవు ప్రభా కాబట్టి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా ఎవరి మీద ప్రభా ఏ సంఘాలు కానీ ఏ సేవకుల మీద కానీ ఏవరి మీద ఏ విశ్వాసుల మీద కానీ మేము విమర్శించకుండా మాకు ఒక భారం ఉంది ఒక పని ఉంది ఆ పని ఆ భారం చూసుకుంటూనే ముందుకు పోతాం ప్రభా కాబట్టి మీరే సహాయకుడు మా నోటి నుండి ఎవరి మీద ఎలాంటి విమర్శలు కానీ ఎవరిని కించపరచడం కానీ ఎవరిని దూషించడం కానీ మాకు అవసరమే లేదు ప్రభా మా పని మీరు చెప్పిన పనే మేము చేసుకోబోవాలా అది మిమ్మల్ని చూసిపోయినప్పుడే ఇవన్నీ మేము పట్టించుకోం ఎందుకంటే ఈ లోకంలో ఉన్నా కానీ మేము పరలోక వాసులం కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషుల విధానాలు వాళ్ళ మాటలు ఇవన్నీ మా హృదయంలో పెట్టుకోం ఎందుకంటే మా హృదయంలో అది పరిశుద్ధమైన ఆలయం కాబట్టి ఆ హృదయంలో నీ మాటలు ఉంటే చాలు ప్రభా ఈ లోకస్తుల మాటలు మా హృదయంలో ఉన్నప్పుడు మాలో కూడా కుళ్ళు కుట్ర అసూయ ద్వేషం పగలు ప్రతీకారాలు ఉంటాయి అలాంటివి ఏవి మా హృదయంలో ఉండకుండా మీరు మా వశం అయితే ప్రభ నాయన మేము ముందుకు పోగలము ఒకవేళ అలాంటి గుణగణాలు అలాంటి క్రియలు అలాంటి ఆలోచనలు తలంపులు అలాంటి దుష్ట ఒకవేళ మాలో ఉంటే దాన్ని మీరు పరిశుద్ధపరచండి ఈ వాక్యమే మమ్మల్ని శుద్ధీకరిస్తుంది పరిశుద్ధపరుస్తుంది మమ్మల్ని స్వస్థపరుస్తుంది కాబట్టి ప్రభ ఈ విన్న వాక్యం మా హృదయంలో నాటబడి ఫలించి నాయన ఫలాలు రావాలా మమ్మల్ని స్వస్థపరచాలా అన్నిటిలో నుంచి ప్రభ వాక్యం ద్వారా బలపరిచి మమ్మల్ని నడిపించినందుకు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క జీవమైన ఆహారం మాకు సమృద్ధిగా మీరు దయచేసినందుకు మీకు వందనాలు మీకు కృతజ్ఞతలు ప్రభ మీకు నాయన స్తోత్రములు తండ్రి ఆ యొక్క కేరళ రాష్ట్రం గురించి ప్రభ గురించి ప్రార్థిస్తుండగా ఎంతో మంది ప్రభ అక్కడ ప్రాణ జరుగుతుంది వరదలు ప్రభ భయంకరంగా విషసర్పాలు కొండ విరిపోయి ఎంతో మంది చనిపోతున్నారు ప్రభ ప్రభా తండ్రి వాళ్ళ పట్ల మీ ప్రేమ జాలి దయా కనికరము కృప చూపించండి ఆ వర్షాలను ప్రభ మీరు గద్దిస్తే అవి ఆగిపోతాయి ప్రభ సమస్తము మీకు లోబడుతుంది ప్రభ అన్నిటి మీద అధికారం గల్లా దేవుడు నీవే కాబట్టి ప్రభ ఆ వర్షాలను మీరు ఆపి ప్రభ అక్కడ ప్రజలకు ఎలాంటి పాన నష్టం ఆస్తి నష్టం కానీ ఎలాంటివి అక్కడ సంభవించకుండా నాయన మీరే సహాయపడండి ప్రభ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ప్రభా నాయన మీరే నాయన చక్కగా చేయండి ప్రభా తండ్రి మనుషులంతా విలవిల్లాడిపోతున్నారు మనుషులంతా భయంతో ఉన్నారు ప్రభ ప్రభా ఆ ప్రజల పట్ల మీ కృప చూపించండి అక్కడ కూడా మీ సువార్త ప్రకటింపబడాలా అక్కడున్న ప్రతి చీకటి శక్తులు వాళ్ళని విడిచిపెట్టి పోవాలా ప్రభ కాబట్టి ఉత్తరాఖండ్ గురించి కేరళ ప్రజల గురించి ప్రార్థిస్తుండగా మీరే వాళ్ళకి సహాయపడమని వాళ్ళ పట్ల మీ జాలి మనసు ఉంచి వాళ్ళను రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల కూడా మీ ప్రేమ జాలి దయ కానిక్రమ కృప చూపించి ఆ కలవరిస్తులో మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దయచేయండి బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు దయచేయండి నాయన ప్రమోషన్ లేని వాళ్ళకి ఏదైతే ప్రమోషన్ దయచేయండి అప్పులతో ఉన్న వాళ్ళని విడిపించండి ఎవరికైతే గృహాలు లేవో వాళ్ళకి మీరు గృహాలు దయచేయండి ఎవరైతే రోగాలతో బాధింపబడుతున్నారో వాళ్ళకి స్వస్థతనివ్వండి ఎవరైతే నాయన పాపంలో ఉన్నారో వాళ్ళని రక్షణలోకి నడిపించి మీ మహిమ ఈ లోకమంతా నింపేలాగా మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె భ నా దీవానికి వాక్యం జీవం కదా జీవంతో ఇచ్చిన నింపడానికి మనిషిని స్థుతించాల గణపరచాలి ఈ వాక్యం మాటించి నా దీవానికి శుద్ధం వైరస్ బెరగ ముట్టని తాకండి వాళ్ళ ఆత్మీయ తెరణి క్షమించి రక్షణ నడిపించండి వ్యాక్సిన్ రత్నం భూషని ఎవరు తీసుకుంటారు ఈ హాని చర్మ కాచి కాపాడండి నా దీవాణి శుద్ధం చేస్తాం ఎస్ ప్రభా కే వాళ్ళ జాబ్లతో ఉండని నా దీవానికి రాకే సమ్మీప ఉంది అందరు స్వసపరిచి హీల్ చేసి సేవ ఇస్తారు జరిగించే మనిషిలో ప్రసమీన్ ప్రేమగల మా పర్లోకప్తండి పరిశుద్ధేవాసా నాయన రక్షక మేమందరం కూడుకొని పే చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు వేసా అవును ప్రభా మేమైతే అల్పులమో అభాగ్యులమేసా అయినప్పటికీ మీరు మీ ప్రేమ చేత మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలేసా ప్రభా నాయన రక్షక ఈ గ్రూప్ సభ్యులందరినీ కాపాడండి సార్ వైరస్ తో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారిని కాపాడండి సార్ పాడండి సార్ విధవరాలను పేదలను ఆ అనాథలను నిరాశలను కాపాడండి సార్ వారికి ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అనుగ్రహించండి సార్ నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి సార్ ఫార్మర్స్ కి జస్టిస్ జరుగులాగా అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక ఎవరెవరైతే రుగ్మతలతో బాధపడుతున్నారో వారిని మీరే ముట్టి స్వస్థపరచండి సార్ ఈ గ్రూప్ లో ఎవరెవరైతే ప్రభ బాధలతో ఉన్నారు వారికి అందరికీ మీరే హీలింగ్ ని అనుగ్రహించండి సార్ అందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని ప్రభ మేము మా బిహేవియర్స్ ని మార్చుకుని మీకోసం ఎదురు చూచలాగా అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్న పండి క్రీస్ చేసినాం అమ్మ పేట పాపని వినయంగా వేడుకొంచినా దేవా ఆమెన్ పోతే కాలం నుంచి ఇద్దరు మీరు కాచి కాపాడడానికి మీకు వదనాలు మమ్మల్ని అందరినీ సజ్జులు ఎక్కడ పెట్టినందుకు మీకు వందనాలు ముఖ్యంగా తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో మేము ప్రస్తుతించే పరిశ్రమ నుంచి అవకాశం బట్లు మీకు వందలు మేము కాలం ప్రభా అక్కడికి కన్ఫ్యూజన్ ఎక్కడ చూసినా అలా జేడి ప్రభా ఎవరికి పురుత ఏం జరుగుతుంది అటువంటి సమయంలో జనపరాలను వచ్చి వాళ్ళందరినీ కొనిపోయి యథావిధిగా ఉందనుకుంటున్నారు ప్రభా కానీ దుష్ట శక్తులు ప్రభ విజృంభించి పనిచేస్తున్నాయి ఎవరిని మెనుగుదాన్ని సైతాన్ని ఎదురు చూస్తున్నాడు ప్రభా అడికి అవకాశం ఇవ్వకుండా మేము జాగ్రత్తగా జీవించాలా అనేకులను సిద్ధపరచాలా అటువంటి సేవా నడిపించండి ఇక వైరస్ బారిన పండు వాళ్ళందరినీ స్వస్థతో దయచేయండి ఆ రియాక్షన్స్ నుంచి కాపాడండి మనుషులని ఈ రీతి గత మీ లోకంలో మీ కొరకు సాక్ష్యంగా జీవించాలను మీరే మాకు మార్గం దయచేసి నడిపించమని మేము ముందు కూడా మీరే నడిపించి మహిమృందమని వారి కుటుంబాలలో శాంతి సమానండి ఫ్యామిలీస్టోర్ చేయండి కుటుంబాలను చిన్న భిన్నం చేసిన దుష్ట శక్తులను బంధిస్తున్న బాధలి కుటుంబాలను రెస్టోర్ చేసి మీ కొరకు సాక్షన్ కృష్ణ పరిశుద్ర ప్రేమాల దేవాకృప తండ్రి దేవాయసు ప్రభ అనే లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞత స్తో కలలియ రజ్జ దేవాయసు ప్రభా మాలో ఏదైతే ఆచకరమైతుందో ప్రభా అది మానించి తీసివేయండి ప్రభా దేవాయసు ప్రభా మీరు వచ్చి మారుద్యంలో నివసించండి ప్రభ దేవాయసు అనేక స్తోత్రం నీక్య బంధనాలు తండ్రి దేవాయసు ప్రభ అనేక ఆత్మలచేత ప్రభావం మమ్మల్ని నడిపించని ప్రభాని యొక్క శువత ప్రకటించడానికి తండ్రి దేవాయసు ప్రభావంతో ఆత్మ కూడా ప్రభాని సన్నిధికి రావాల ప్రభ అలాంటి వారి విషయంలో ప్రభా మేము ప్రార్థించాల తండ్రి దేవ మరి మీరే మాకు సహాయపడండి ప్రభా ఏ విషయంలో చూసుకున్నాం ప్రభా మా అడగడను సాయం చేసే దేవుడు మీరే ప్రభా దేవం చాలా గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలి తండ్రి దేవని యొక్క మాటలకు మేము లోబడి జీవించాల ప్రభా నీ యొక్క వరం గొడకి ప్రభా మేము మొబైక్ కావాలా ప్రభా దేవాసూ ప్రభా మా ప్రతి ఒక్క ప్రవక్తనంతా కూడా ప్రభా మీకే అపశప్తున్నాం మీరే మాలో ఉండి నడిపించిన ప్రభా నీకేస్తూ ఉంటున్న తండ్రి దేవాయసు ప్రభా దేశం మధ్య శాంతి సమాధుల ఐక్యత ఇచ్చింది ప్రభా దేవాయ ప్రభావ ఒకరి ఒకరు మంచి అండర్స్టాండింగ్ చేసుకుని ఉండాల ప్రభా దేవాయసు ప్రభావ ప్రతి ఒక్కడి ప్రభా నీ యొక్క మంచితనం ప్రభా పట్టుకొని నడుచుకోవాలా ప్రభా దేవాయత్స ప్రభా గుడ్ విల్ ప్రభావ మా అందరికీ దయచేని ప్రభావనికి స్తోంది దేవాయసు ప్రభావం మరి మీద సహాయపడండి ప్రభా దేవాయ ప్రభా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దేశం కోసం ప్రార్థిస్తున్న వాటి మధ్యలో ఉన్న ప్రతి ఒక్క శత్రువుని గద్దించి కొట్టివేసి ప్రభా నీ ప్రేమ చేత నడిపింపు దయచని ప్రభావ ప్రతి ఒక్క బిడమ్మి రక్షించని ప్రభా కాపాడండి ప్రభా దేవాయసు ప్రభా వాళ్ళంతా కూడా ప్రభావ మూర్ఖత్వం నుంచి ఉడలు పొందాలా ప్రభా దేవాస ప్రభా వాళ్ళు కూడా ఒక మనుషులే అని వాళ్ళు తెలుసుకోవాలి ప్రభా దేవాసు ప్రభ సాలుగా ఉన్నవారిని ప్రభా మీరు పౌలుగా మార్చివేసిన దేవుడు ప్రభా ఆ యొక్క ప్రజలను కూడా మీరు అదే రీతిగా మార్చివేను ప్రభ వాళ్ళ నందని కూడా ప్రభావ మీరు రక్షించిన ప్రభా ఏ ఆత్మ నశించిపోదు ప్రభా ప్రతి ఆత్మ ప్రభా నిన్ను స్థతించాలా గనపరచాల ప్రభా ప్రతి ఒక్క ఆత్మ ప్రభా దృష్టించి వారిని కాపాడండి ప్రభా ఇంట్లో స్తోత్రం నీకే వదవా నీకే లెక్కలేని వందనాలు ప్రభా దేవ ఆనంద బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి ఒక్క ఆనంద బిడ్డలు ప్రభా మంచి సేవకులు కావాల ప్రభా గొప్ప సేవకులు వాళ్ళు కూడా ఆవిడ దైత్యం ప్రభా వారికి ప్రతి ఒక్క భవిష్యత్తుని మీద దీపించి ప్రభా దేవా ప్రభావ మరి రేపటి నుంచి ప్రభా పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్న ప్రభాని యొక్క అస్తం తోడించండి ప్రభావ చిన్నారి బిడ్డలకు ప్రభాని యొక్క హస్తం తోడించే మంచి చదువు చదవాల ప్రభా చకటి జ్ఞాపక శక్తి వారికి దయచిన ప్రభావ వాళ్ళ చుట్టూ ప్రభా యొక్క రక్షణకువశం లే ప్రభా దేవాయచు ప్రభా దుష్ట ఏదో ఒక విధంగా అటాక్ చేస్తున్న కనుక ప్రభావ ప్రతి ఒక్క దుష్టాత్మరాని ప్రభావ ప్రతి ఒక్క దురాత్మరాని ప్రభా ఏ చుకృష్ణ నామంలో గద్ది కొట్టి ప్రభా దేవాయ యొక్క రక్షణలో నడిపించుకుని ప్రభా యొక్క రెక్కల కింద భద్రపరచుకుని తండ్రి నీకేస్తవుతాం నీకే వనాలితండి దేవాయచ మేము వెళ్ళడమే కానీ ప్రభావ ప్రభా ఏది ఉన్న కనుక ప్రభా మీది నీ యొక్క రెక్కల కింద భద్రపరుచుకో ఏ దుష్టి కళ్ళలో ప్రభా ప్రతి ఒక్క చిన్నారి బిడ్డ ప్రభా యొక్క రెక్కల కింద భద్రపరుచుకోతండి నీకేస్తవు అవుతుంది నీకే వద అదే వాయసు ప్రభావ ప్రతి ఒక్క వైరస్ నుంచి ప్రభా అందరినీ కాపాడండి రక్షించని ప్రభావ వ్యాక్సిన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క సైడ్ ఎఫెక్ట్ ను కూడా ప్రభా కద్ది కొట్టి వేసే ప్రభావ అందరినీ ప్రతి ఒక్క డిఎన్ఏల ప్రభా యొక్క రక్త ప్రోక్షణ దయచిన ప్రభా నీకే స్తోత్రం ప్రతి ఒక్క బిడను వచ్చిన వారిని దీవించి ఆశ్వాసిత నింపని ప్రభావ ప్రతి ఒక్క సమస్యల ప్రభావ మీకు తెలుసుదండి ఆ యొక్క సమస్యలందరినీ తీసివేసి ప్రభా అందరికీ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచిన ప్రభావ ప్రతి ఒక్క బిడన్ ప్రభా అభిషేకించి ప్రభా నీ సేవలు ఏ చుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది ఆమెన్ మన ప్రభు ఏ క్రిస్తుక కృపా సమాధం నడిపింటూ మనందరికీ సదకాలం తోడగింటున్నగాక ఆమెన్ అరవీయ